పూర్ణ వింజమూరి అనసూయ దేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై ఐదవ చాప్టర్ ఫ్ డాక్టర్ చంద్రశేఖరం గారు డాక్టర్ అంటే రోగులకు చికిత్స చేసేవాడని చాలా మంది అనుకుంటారు కానీ అంతేకాదు మనస్సులను హృదయాలను తుప్పుదులిపి టోనప్ చేసేవారు కూడా డాక్టరీ అటువంటి ఒక మానసిక వైద్యుడు ఫన్ డాక్టర్ కళా డాక్టర్ చంద్రశేఖరం గారు మా కుటుంబానికి చంద్రశేఖరం గారితో పంతొమ్మిది నుంచి సన్నిహిత స్నేహం ఏర్పడింది మా తండ్రి కీర్తిశేషులు వింజమూరి నరసింహారావు గారు చంద్రశేఖరం గారు ఆప్తమిత్రులు అయినా మా నాన్నగారు ఆయన మా నాన్నగారు కలిసి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు ఎన్నో నాటక కళాపరిషత్తు సమావేశాల్లో పాల్గొన్నారు కాకినాడలో ఉండే మాకు నెల్లూరులో ఉండేవారికి నిత్యము రాకపోకలు చంద్రశేఖరం గారు మా ఊరు వచ్చినప్పుడు మా ఇంట్లో పండుగలాగుండేది ఆయన హాస్యపు మాటలు జోక్సు అనుకరణలు అందరినీ ఎంతో ఆనందపరిచేవి అలాగే వారింటికి మేము వెళ్ళినప్పుడు వారి సతీమణి రకరకాల వంటలతో మమ్మల్ని ముంచెత్తేవారు వారి నెల్లూరు వంటలు పిండి మిరియం చింతాకు పొడి మినిమిలిపచ్చడి నాకెంతో ఇష్టం ఆయన భార్య పిల్లలు నా చుట్టూ కూర్చొని ఎక్కడ నుంచి సంపాదించి తెచ్చేవారో హార్మోనియం తెచ్చి నా చేత వారికి కావలసిన పాటలన్నీ పాడించుకునేవారు చంద్రశేఖరం గారి పెద్దబ్బాయి రాముకి జానకి వివాహం అయ్యాక జానకి రాకతో మా కుటుంబాలు ఇంకా దగ్గర మా ఇరువరి కుటుంబాలు అరమరికలు లే కళా కుటుంబం వారు మేము కూడా గర్వపడుతుంటాం నాకు చంద్రశేఖరం గారంటే ప్రత్యేక ఎందుకంటే నేను నా చెల్లెలు సీతని నాతో కలుపుకుని జాన లలిత జానపద కచేరీ సంగీత కచేరీలు చేసినప్పుడు చంద్రశేఖరం గారి బహు పాత్రాభినయాలు మేళవించి ఎన్ని చోట్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం నాకు చంద్రశేఖరం ప్రత్యేక అభిమానం ఎందుకంటే నేను నా చెల్లెలు సీతని నాతో కలుపుకుని జానపద లలిత సంగీత కచేరీలు చేసినప్పుడు చంద్రశేఖరం గారి బహు మేళవించి ఎన్ని చోట్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం ఒక ప్రదర్శనలో చంద్రశేఖరం గారు నెహ్రూ వేషంలో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆడియన్స్ అందరూ నెహ్రూ గారే వచ్చారని భ్రమపడ్డారు చంద్రశేఖరం గారితో ఉన్న ఆ కళా సాన్నిహిత్యం నాకు ఈనాటికి మరో రానిది బహుమాత్ర అభినయ బహు నిపుణులైన ఫండ్ చంద్రశేఖరం గారి మేకప్ ఫోటోల ఎగ్జిబిషన్ ఇరవై రెండు పన్నెండు మద్రాసు త్యాగరాయనగర్లోని కేసరి హై స్కూల్లో ఏర్పాటు చేస్తున్నామని కార్యనిర్వాహక వర్గంలో నన్ను ఒక సభ్యురాలుగా ఉండమని ఆంధ్ర ప్రముఖులకరు నన్ను అడిగారు మన చంద్రశేఖరం గారిని గౌరవం చేస్తుంటే ఆ కమిటీలో నేనుండకపోతే ఎలాగా అనిపించి అత్యంత ఆనందంతో వెంటనే ఒప్పుకున్నాను నాతో పాటు శ్రీమతి సంజీవమ్మ గారు శ్రీ కెవి చలంగ్ గారు కూడా కమిటీలో చేరారు కమిటీ అధ్యక్షులు కళాతపస్వి పద్మశ్రీ నాగయ్య గారు సభకు తెలుగు ప్రముఖులందరూ విచ్చేశారు సంజీవయ్య గారు రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు అనంతరం జానకి ప్రార్థనా గీతంతో సభ ఆరంభమయ్యింది చంద్రశేఖరంగారిని సంజయ్ సంజీవయ్య గారు అభినందించి శాలువ కప్పారు పలువురు పెద్దలు చంద్రశేఖరం గారిని కీర్తించారు ఆయనతో ఇంగ్లీషు తెలుగు నాటికల్లో నటించిన మణిమాల చంద్రశేఖరంగారిని పుష్పమాలతో గౌరవించింది చంద్రశేఖరం గారంటే నాకు గౌరవమే కాక చెప్పలేని అడ్మిరేషన్ కూడా ఆయన ఒట్టి కాదు గట్టి మేకప్ ఎక్స్పర్ట్ మాత్రమే కాదు ఆయన ఒక మహా వ్యక్తి అర్థం చేసుకుంటే అర్థం అయ్యే వింత ప్రకృతి అర్థం చేసుకుందామన్నా అర్థం కాదేమో అని భయమేసే వింత వేదాంతం అయన పైకి నిచ్చలమైన నీరు కాని ఆయన లోపల ఊహా ప్రవాహాలున్నాయి ఎన్నో విషయాలు ఆయన చెప్తుంటే శ్రద్ధగా వినే నావంటి వారికి చంద్రశేఖరం గారి కళా దృక్పథమేదో బాగా తెలుస్తుంది ఆయనకి నా జోహార్లు భారతదేశంలో మేకప్ విద్యలో ప్రత్యేక ప్రతిభ చాలా కొద్ది ఉంటారు అందులో తమ ముఖమును తామే మార్చుకోగలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు డాక్టర్ చంద్రశేఖరం గారు ఈ మేకప్ విద్యలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందారు అరవైకి పైగా వేషాలు ధరించారు అందులో ముఖ్యమైనవి మహాత్మా గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ మొదలగు వారి వేషాలు చంద్రశేఖరం గారి మేకప్ ఫోటోల ఎగ్జిబిషన్ సందర్భంగా రాసిన వ్యాసమిది